అక్కడికి అక్కడ ఆ వాక్యం దట్ పర్టికులర్ సెంటెన్స్ చిత్తజీవుని కూడా చూసుకోవచ్చు మీరు మొత్తానికి కూడా చూసుకోవచ్చు ఇలాగా మీకు కనపడతాయి జీవుడితో మొదలుపెట్టి పరమాత్మగా వెళ్ళిపోతుంది వాక్యం పరమాత్మతో మొదలుపెట్టి జీవుడి దగ్గరికి వచ్చేస్తుంది దాన్ని బట్టి మీకు ఏమర్థమైనట్టు జీ అంటే జీవుడ పరమాత్మ భేదము అది చాలా ఇన్సిడెంటల్ అండ్ కాంటెక్స్చువల్ అని తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి జీవుడు లింగం కనపడినంత మాత్రాన అది సర్వాత్మలా పరమాత్మని పక్కన పెట్టేసి అది జీవుడనే మనం పట్టుకోవాలి అనే దృష్టి తప్పు దృష్టి అది అది యొక్క దృష్టి ఉన్నదే అదే తప్పు ఇప్పుడు దాన్ని ఆ చర్చ మొదలు పెడుతున్నారు జీవలింగమీ ఉపక్రమ ఉపసంహారయో బ్రహ్మవిషయవాత్ అభేదాభిప్రాయణ యోజయ్యం జీవలింగం మీకు కనబడుతుంది ఏం సందేహం లేదు నిద్ర లేపుతాడు వాడు లేచి కూర్చుంటాడు విజ్ఞానమయ్యడు వాడు జీవుడేగా మరి అది జీవలింగమేగా కానీ అలా జీవలింగం కనపడిన వెంటనే అదిగో మా జీవుడు బ్రహ్మగడ్డ భిన్నుడు అని మీరు అలా పట్టుకోకూడదు ఉపక్రమంలో బ్రహ్మ ఉంది ఉపసంహారంలో బ్రహ్మ ఉంది మధ్యలో జీవుడు ఉన్నాడు కాబట్టి ఈ జీవుడు ఉపక్రమ ఉపసంహారాల్లో బ్రహ్మను పెట్టి మధ్యలో మరి ఇంకొక టాపిక్ తీసుకురాకూడదే మరి ఇంకో టాపిక్ తీసుకొచ్చారు కదా ఏకవాక్యతకి భంగం కాలేదా కాలేదు ఎందుకంటే మధ్యలో పెట్టిన జీవుడు ఆ బ్రహ్మ కంటే అభిన్యుడనే అభిప్రాయం జీవ అభేదాభిప్రాయమైన ద్రష్టవ్యం అంతేగాని మరో టాపిక్ని ప్రవేశపెట్టి ఇంకొక ఉపాసనని చెప్పి మరొక వాక్యాన్ని అక్కడ చొప్పిస్తున్నారని మీరు అనుకోవద్దు బ్రహ్మనే ఉపక్రమ ఉపసంహారాల్లో చెప్పి మధ్యలో జీవుడు కనపడితే అంటే మధ్యలో జీవుడు కనపడితే అంటే ఎలా కనపడతాడు బ్రహ్మతో ఉపక్రమం చేసి మధ్యలో జీవుడి దగ్గరికి వచ్చాడు మళ్ళీ జీవుణ్ణి చెప్పి బ్రహ్మతోటి ఉపసంహారం చేశారు బ్రహ్మతో ఉపక్రమం చేసి జీవుడి దగ్గరికి వస్తారు జీవుడితో ఉపక్రమం చేసి మళ్ళీ బ్రహ్మతో ఉపసంహారం చేస్తారు విత్ ఇన్ ది ఎంటైర్ అవాంతర అవాంతరంగా చెప్తున్నాను నేను అవాంతరంగా జీవుడితో ప్ర మళ్ళీ ప్రారంభించి బ్రహ్మలో కలిపేస్తారు ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ అన్నది జీవుడిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం రాలేదు జీవుడికి బ్రహ్మతో ఉండే అభేదాన్ని చెప్పడం కోసం వచ్చింది ఆ విధంగా మీరు తెలుసుకోవాలి అని జీవలింగములు ఎక్కడ కనపడినా వాటి యొక్క తాత్పర్యాన్ని మీరు కాక్షస్గా గ్రహించాలి కానీ భేదమే సత్యమని అనుకోరాదు అని చెప్పేటువంటి ఒకనొక చక్కటి అద్భుతమైన సూత్రాన్ని ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈ అధికాంశం ఉన్నది ఇక్కడ చాలా ప్రధానమైన అంశము కలదు ఏతత్కర్మ అంటే జీవుని పుణ్యభోగాలు కాదు అది పరబ్రహ్మయే ఈ జీవలింగాన్ని ఒక్కదాన్ని శక్తి చేయాలి ఆ సూత్రం చెప్తున్నారు అన్యార్థం తు జైమిని ప్రశ్న వ్యాఖ్యానాభ్యా ఈ జీవలింగాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే తూ జీవలింగాన్ని బట్టి జీవుడే ఇక్కడ తాత్పర్యము అని అనుకోద్దు తూ ఆ జీవలింగము జీవతాత్పర్యము గలది అనేదాన్ని వ్యావృత్తి చేస్తూ తూ అని అన్నారు జీవలింగానికి తాత్పర్యం జీవుడు కాదు మరి జీవలింగానికి తాత్పర్యం అన్యార్థము పరబ్రహ్మ జీవుణ్ణి మెన్షన్ చేసి ఆ జీవ ద్వారా కూడా పరబ్రహ్మను నిరూపించటమే తాత్పర్యము అని జైమిని అనే ఆచార్యుడు ఆ జీవలింగాన్ని ఆ విధంగా అర్థం చాలా బాగుంది కదా కాబట్టి మధ్యలో విజ్ఞానమయుడు నిద్రలేజాడు విజ్ఞానమయుడు అంటారు విజ్ఞానమయుడు అన్నాడు కదా అని ఆ విజ్ఞానమయుణ్ణి ప్రతిపాదించడం కోసం మొదలుపెట్టాడని మీరు అనుకోకూడదు విజ్ఞానమయుడిని ప్రతిపాదించడం అందు తాత్పర్యం కాదు మరి విజ్ఞానమయుని ఎందుకు ప్రస్తావించారు అన్య అర్థం ఈ విజ్ఞానమయుడు ఆ బ్రహ్మ ఉన్నాడే విజ్ఞానమయుడి కంటే అన్యా అంటే బ్రహ్మ అవుతుంది ఆ బ్రహ్మ కంటే వీడు భిన్నంగా లేడని నిరూపించటం కోసమే విజ్ఞానమయుని యొక్క ప్రస్తావన చేయబడుతోంది అని జైమిని అనే ఆచార్యుడు వేదాంతాచార్యుడు అభిప్రాయపడ్డాడు ఇంకో కొంతమంది ఏవం ఏకే మరికొంతమంది ఆచార్యులు ఏమన్నారంటే ప్రశ్న వ్యాఖ్యానాభ్యా ఏవం మధ్యలో ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు ఆ జీవుడికి సంబంధించిన ప్రశ్నలకి వాటికి చెప్పిన సమాధానాలు కనుక మీరు చూసుకుంటే అది ఊరికే జీవంలాగా అనిపిస్తుంది కానీ అది జీవుడు కాదు పరమాత్మయే అని స్పష్టమైపోతోంది అని ఇంకో కొంతమంది ఆచార్యులు కూడా అభిప్రాయపడ్డారు అంత సిద్ధాంత సూత్రమే ఈ ఆచార్యులందరూ కూడా అద్వైతాచార్యులే అైవాత్ర వివదిత్యం జీవప్రధానం వా ఇదం వాక్యం సార్ బ్రహ్మ ప్రధానం వేతి జనరల్ గా మీకు ఎక్కడైనా సరే ఏదైనా ఒక వాక్యం ఉపనిషత్తుల్లో కనబడితే ఈ వాక్యం జీవుణ్ణి ప్రధానంగా చెప్తుంది జీవుడు ప్రధానమైన వాక్యమా లేకపోతే బ్రహ్మ ప్రధానమైన వాక్యమా అనే వివాదం మీరు పడవద్దు ఇక్కడా పడొద్దు ఇంకో చోట పడద్దు ఎందుకంటే జీవుణ్ణి ప్రస్తావించిది జీవుణ్ణి ప్రధానం చేయటం కోసం కాదు జీవుణ్ణి ప్రస్తావించి ఎందుకంటే పరబ్రహ్మ కంటే అభేదం అని చెప్పుటో కొరకే కాబట్టి ఇటువంటి వివాదం మీరు పెట్టుకోద్దు ఎన్యార్థం జీవ పరామర్శ జీవ పరామర్శం బ్రహ్మప్రతిపత్ర్థం అస్మిన్ వాక్యే జై మినిరాచార్యో మన్యతే ఈ వాక్యంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎస్ ఈ ప్రకరణం కౌశీతికి ప్రకరణంలో జీవ పరామర్శం ఉన్నది జీవులు వాళ్ళు నిద్రలు వెళ్ళే అజాతశత్రువును గారికి వెళ్ళేదే ఆయన ఆయన వెళ్ళే ఒక నిద్ర చెబుతారు వాడు నిద్రలేస్తాడు వాడు విజ్ఞానం లేదు దాని మీద బోడు చర్చ చేస్తాడు ఈ జీవ పరామర్శ జీవుని ప్రధానంగా నిరూపించటం కోసము కాదు జీవుడు బ్రహ్మ కంటే భిన్నము అని నిరూపించటం కోసం కాదు ఈ జీవ ఈ జీవ ఎందుకంటే అన్యార్థము అన్యార్థం బ్రహ్మయే జీవుని యొక్క యథార్థ స్వరూపము అన్య అంటే జీవుడి కంటే అన్యం ఏమతవుతుంది పరబ్రహ్మ అవుతుంది ఇంకా మూడోది లేదు ఇక్కడ ముఖ్య ప్రాణం అయిపోయింది కాబట్టి ఆ పరబ్రహ్మయ జీవుడికి పరబ్రహ్మ కంటే భేదము లేదు అని చెప్పడం కోసమే బ్రహ్మ ప్రతిపత్తి అర్థం జీవుడి యొక్క యథార్థ స్వరూపము బ్రహ్మయేని తెలుసుకో అని అని చెప్పడం కోసం ఆ జీవ పరామర్శ చేశారు తప్ప జీవుని ప్రధానంగా నిలబెట్టడం కోసమే కాదు అని జయమిని ఆచార్యుడు అభిప్రాయపడుతున్నారు అభిప్రాయం కరెక్ట్ అదే అదేదో తప్ప అభిప్రాయం అనుకున్నారు సిద్ధాంతం కస్మాత్ ఎందువల్ల జైమిన ఆచార్యుడు ఆ నిర్ణయానికి ఎలా వచ్చాడు నేను ఇందాక సూత్రం చెప్తా ఈ ప్రశ్న వ్యాఖ్యానాభ్యాం అన్నది ఏకేకి పెట్టాను నేను అలా కాదు ప్రశ్న వ్యాఖ్యానాభ్యాం జైమినికే మనం చూసుకోవాలి జైమిని పక్షమే ఆ ఏకే ఇంకో రకంగా సెటిల్ అవుతుంది ప్రశ్నని బట్టి ఆ ప్రశ్నకి చెప్పిన సమాధానాన్ని బట్టి కూడా ఇక్కడ జీవ జీవబ్రహ్మల ఐక్యాన్ని చెప్పడం కోసం చేశారు తప్ప మరొకటి కాదు జీవుణ్ణి నిలబెట్టడం కోసం కాదు అని స్పష్టమవుతోంది ఏమిటా ప్రశ్నాను ఆ వ్యాఖ్యానము ప్రశ్నస్తావత్ ముందు ప్రశ్న చూద్దాం ఆ ప్రశ్న ఏమిటంటే సుప్త పురుష ప్రతిబోధనేనా ప్రాణాదివ్యతిరిక్తే జీవే ప్రతిబోధితేన జీవ వ్యతిరిక్త విషయ దృశ్యతే శంకరులు దీన్ని బాగా నిరూపిస్తున్నారు వాళ్ళు నిద్రపోతున్నాడండి నిద్రపోతుంటే ప్రాణం ఉంది ప్రాణం ఉంది కానీ ఆ ప్రాణం భోక్త కాదు భోగ్యాన్ని ప్రకాశింపజేయదు మనం ప్రజమైన పాఠం అంట భోక్తకే జీవుడని పేరు జీవుడని వ్యవహారం జీవుడు అంటే కర్త భోక్త భోక్తకి జీవుడని పేరు సో ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేహుర్ మనీషిణ అనే కథోపనిషత్తులో జీవుణ్ణి భోక్తగా నిరూపిస్తారు ఇప్పుడు అక్కడ ప్రాణశక్తి గాలి పీలుస్తున్నాడు విడిచిపెట్టుతున్నాడు ప్రాణం ఉన్నది కానీ ప్రాణం భోక్త కాదు ఎందుకని నేను పిలిస్తే రిప్లై రాలేదు అంటే ఆ శబ్దం అనే భోగ్యాన్ని భోక్త అక్కడ లేదు అది ప్రాణము భోక్త కాదు కాబట్టి భోక్తకి జీవుడు అని మనం పేరు పెట్టుకుంటే ఒక సంగతి నిర్ధారితం అయిపోయింది ఆ ఎక్స్పెరిమెంట్లో ఏమిటది జీవుడు ప్రాణం వ్యతిరిక్తుడు ఎందుకంటే ప్రాణం ఉంది భోక్త కాదు జీవుడు భోక్త కాబట్టి జీవుడు ప్రాణం వ్యతిరిక్తుడు ప్రాణము కంటే విలక్షణమైన వాడు ఒకటి తేలిపోయింది వాడు నిద్ర లేచాడు నిద్రలేస్తే ఇప్పుడు ఎవడున్నాడు జీవుడు ఉన్నాడు ప్రాణము ఉంది కానీ ప్రాణ వ్యతిరిక్తుడైన జీవుడు కొత్తగా వచ్చాడు వాడు ప్రశ్నలకి వాడు వింటున్నాడు శబ్దాన్ని ప్రకాశింపజేస్తున్నాడు జీవుడు ఉన్నాడు ఇప్పుడు ఇంకో ప్రశ్నలు ఏమని ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు ఏమని ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్న వేస్తున్నాడు వీడు ఎక్కడున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్న రెండు ప్రశ్నలు వాటికి వ్యాఖ్యానం వీడు ఎక్కడున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్న వేస్తే మళ్ళీ ప్రాణం దగ్గరికి వెళ్ళకూడదు మీరు ఎందుకంటే ప్రాణం వ్యతిరిక్తుడైన జీవుడు ప్రాణం ఉన్నప్పుడు వీడు లేడు వీడు వచ్చాడు వచ్చినప్పుడు ప్రాణం ఉంది వీడు లేనప్పుడు ప్రాణం ఉంది కాబట్టి ప్రాణం ఈజ్ అకించిత్కరం ప్రాణాన్ని పక్కన పెట్టండి ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు మళ్ళీ వీడు నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోతాడు అని మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు మళ్ళీ ప్రశ్న వేస్తున్నారంటే యు ఆర్ ఎయిమింగ్ అట్ రియాలిటీ విచ్ ఈజ్ అదర్ దాన్ జీవై గెయిన్ విచిజ ఫర్ ది కన్సిడరేషన్ ప్రాణము జీవుడు అండ్ అనదర్ రియాలిటీ బ్రహ్మ ఆ బ్రహ్మని పిక్చర్లోకి తీసుకురావడం కోసమే ఈ ప్రశ్నల్ని లేవనెత్తినారు ఈ విజ్ఞానమయుడు అన్నవాడు ఫర్ ఆల్ ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ ఆ బ్రహ్మ కంటే భిన్నంగా మనకి భాషిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విజ్ఞానమయుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగి దానికి సమాధానంగా బ్రహ్మ నుంచి వచ్చాడు అని తీసుకొచ్చారు ఈ బ్రహ్మ ప్రాణము కంటే విజ్ఞానమైనది కంటే అన్యంగా మిగిలి ఉంటాడు ఈ చర్చలో మూడు మూడు ఐటమ్స్ వచ్చాయి కదా ఈ విధంగా చర్చ ప్రారంభమవుతుంది ఫైనల్గా ఏం చేస్తారు ఆ జీవుణ్ణి తీసుకెళ్ళి ఆ బ్రహ్మలో విలీనం చేస్తారు అందుకోసం వచ్చింది జీవ ఈ ప్రశ్న ప్రతివచనాలు వ్యాఖ్యానాలు ఇది అక్కడ ఉన్న స్ట్రక్చర్ కాబట్టి జీవుని యొక్క పరామర్శ ఉన్నంత మాత్రాన అది బ్రహ్మ కంటే భిన్నమైన జీవుణ్ణి ప్రతిపాదిస్తుందని మీరు అనుకోకూడదు ఇకే అలా అనువాదం చేస్తారు వీడి జీవుడు ఈ జీవుడు ఇంతకుముందు బ్రహ్మలో ఉండి బ్రహ్మ నుంచి బయటకు వచ్చాడు అదే బ్రహ్మ ఒకటి గలదు అని అలా ప్రతిపాదన చేసి ఆ తత్వాలను చెప్తారు జీవతత్వము బ్రహ్మతత్వము ప్రాణతత్వము అని మూడు తత్వాలని చెప్తారు చెప్పి ఫైనల్గా ఈ జీవతత్వాన్ని ఆ బ్రహ్మతత్వంలో విలీనం చేస్తారు అందుకోసం చెప్పారు ఇవన్నీ అంతే తప్ప జీవుడు వాడు వేరే ఉన్నాడు వాడిని ఉపాసన చేసుకోండి అందుకోసమే కావాలి చూసేద్దాం ఇది మనకి అలవాటైనా బాగా చదువుకున్న ప్రకరణమే ఇది సుక్త పురుష ప్రతిబోధనైన జీవే ప్రతిబోధితే ముందు నిద్రలేపారు జీవుడు నిద్రలేచాడు వాడు ప్రాణము దేహము వీటికంటే వ్యతిరిక్తుడైన జీవుడు ప్రాణము దేహము అక్కడే ఉన్నాయి కానీ వీడు లేడు ఇప్పుడు వీడు వచ్చాడు మళ్ళీ పునః జీవ వ్యతిరిక్త విషయో దృశ్యతే మళ్ళీ జీవుడి కంటే విలక్షణమైన మరో తత్వాన్ని పట్టుకొస్తున్నారు పిక్చర్లోకి అందుకోసం ప్రశ్న మొదలుపెట్టారు ఏమిటో ప్రశ్న క్వైషద్ బాలాకే పురుషోష ఇష్ట క్వ వా ఏతదూత్ కుత ఏతదాగా బాలాకే ఈ పురుషుడు అంటే విజ్ఞానమయుడు అంటే ఇప్పుడు నిద్ర మనతో మనం ఎదుర్కొండగా మనం చెప్పి మాటలు వింటున్న ఈ విజ్ఞానమయుడు ఏ ఏతత్ క్వ అశయష్ట ఈ విధంగా పడి ఉన్నప్పుడు దేనిలో విలీనమై ఉండెను అని ఒక ప్రశ్న క్వవా ఏతదభూత్ మనం పిలిచినా కూడా సమాధానం చెప్పకుండగా ఎక్కడో విలీనమైపోయి ఉన్నాడన్నట్టుగా ఈ విధంగా ఉండిపోయాడే ఏతత్తంటే క్రియా విశేషణం ప్రతి దానికేను ఈ విధంగా పడి ఉన్నాడే అప్పుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న కొత్త ఏత దాగా ఒక్కసారి ఉరిక్కి పడినట్టుగా ఒక్క పైకి తోసుకుని వచ్చాడే ఆ విధంగా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇది ప్రశ్న ప్రతివచనమతి ఇప్పుడు జీవ చేసింది ఈ ప్రే దేనికోసం అంటే బ్రహ్మ కోసం జీవ పరామర్శ చేశారు అనే విషయం మీకు ఈ ప్రశ్నలను బట్టి తెలిసిపోతుంది కదండి జీవపరామర్శ జీవుడి కోసమే అయితే ఇదిగో జీవుడు వచ్చాడు వీడే ఫైనల్ తాత్పర్యమని చెప్పి చూపుకోవాలి అలా కాకుండా జీవుణ్ణి పట్టుకొచ్చి పెట్టి ప్రాణాన్ని నుంచి జీవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ జీవుడి నుంచి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఈ పరామర్శలన్నీ కూడా తత్కాలమునందు ఒక భిన్నమైన జీవుణ్ణి ప్రతిపాదిస్తున్నట్టు అనిపించినా అవి అంతిమంగా బ్రహ్మలో వివేరం చేయటానికే ఉద్దేశింపబడ్డాయి సుమా అని జేమిని ఆచార్యుడు ఒక చక్కటి సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నాడు ప్రతివచనమీ దానికి సమాధానం వస్తుంది యదా సుప్త స్వప్నన్న కంచ పశ్యతి అస్మిన్ ప్రాణే ఏ ఆ సమాధానం ఇలా మొదలైంది ఎప్పుడైతే ఈ పురుషుడు గాఢ నిద్రలో ఉన్నాడో గాఢ నిద్ర అంటే ఏ రకమైన స్వప్నాన్ని చూచుటం స్వప్నంలో ఇంకో జీవుడై కూర్చుంటాడు అక్కడ మళ్ళీ సమస్య ఏ స్వప్నాన్ని చూడటం లేదు అప్పుడు అయితే అస్మిన్ ప్రాణే ఏవ ఏకతి అప్పుడు ఈ జీవుడు ఈ ముఖ్య ప్రాణమునందు పూర్తిగా విలీనమైపోతాడు అని అక్కడ ప్రాణే అంటే ప్రాణ అంటే బ్రహ్మ ప్రాణ సిద్ధితం బ్రహ్మ అని కింద ఎందుకంటే ప్రాణంలో ప్రాణం ఉంది అక్కడ ప్రాణం ఉంది ప్రాణం కంటే వ్యతిరిక్తమైన జీవుడని మనం అంటున్నాం కనుక ప్రాణం చేత బోధింపబడే బ్రహ్మ ఎందు విలీనమైపోతాడు ప్రాణ సో అత ఏ వ ఆకాశస్థలింగా అత మనం చదివాం ఆకాశ అంటే ప్రాణం బ్రహ్మ ప్రాణ అన్నా కూడా ఆ ప్రకరణంలో బ్రహ్మ ముఖ్య ముఖ్య ముఖ్యప్రాణం అంటే హిరంగ గర్భుడు అని అర్థం వస్తుంది అయితే ముక్కుతో గాలి తీల్చి విడుదలిపెట్టే ప్రాణము అని అర్థం వస్తుంది ప్రాణాపాన యానాదానాల్లో ఉండే ప్రాణం అర్థం వస్తుంది ఆ సందర్భాలను బట్టి ఈ అర్థాలు మెయిన్గా వస్తాయి కానీ పరిచ్ఛిన్నమైన అర్థాలు కానీ ఒక విలక్షణమైన సందర్భంలో ప్రాణశబ్దానికి బ్రహ్మను కూడా అర్థం ఉంటుంది కాబట్టి వీడు ఆ బ్రహ్మలో విలీనమైపోయి ఉన్నాడు ఏతస్మాత్మన ప్రాణా యథాయతనం విప్రతి ప్రాణేభ్యో దేవా దేవేభ్యోకా ఆ బ్రహ్మను ఏతస్మాత్ ఆత్మన అని పరిచయం చేశారు ఆ బ్రహ్మయే ఇక్కడ ప్రత్యేగాత్మరూపంగా ఉన్నది ఆ ప్రత్యేగాత్మ నుండి ఏ ఇంద్రియములు ప్రాణాహంటే ఇంద్రియములు అనర్థం చూపు వినికిడి మొదలైనవి ఆవిష్కృతములవుతాయి ఆవిర్భవిస్తాయి ఆ ఇంద్రియముల నుండి సో ప్రాణాహ యథాయతనం విప్రతిష్ఠంటే ప్రత్యేకాత్మ నిద్రలేచినప్పుడు ఆ ప్రత్యేక పరమాత్మ ప్రత్యేగాత్మరూపంగా లోపల ఉంటాడు పరమాత్మయే ఆ పరమాత్మ నుండి ఇంద్రియములన్నీ కూడా ఒక్కసారిగా ఆవిర్భవిస్తాయి ఆవిర్భవించినప్పుడు చూపు అనే ఇంద్రియము హృదయం నుంచి పరమాత్మ నుండి వచ్చి కన్ను దగ్గరికే పోతుంది వినికిడి అనేటువంటి ఇంద్రియము పరమాత్మ నుండి బయటకు వచ్చి చెవుల దగ్గరికే పోతుంది చూపు చెవుల దగ్గరికేనూ వినికిడి కళ్ళ దగ్గరికి వెళ్ళదు యథాయతనం విప్రతిష్ఠంటే వాటి వాటి స్థానములు ఏవైతే ఉన్నాయో ఆ స్థానములను అతిక్రమించకుండా ఆయా ఇంద్రియములు పరమాత్మ నుండి బయటకు వచ్చి వాటి స్థానాలను చేరుకుంటాయి అప్పుడేమవుతుంది ప్రాణేభ్యో దేవాహ ఇంద్రియముల నుండి విషయములు వస్తాయి శబ్దస్పర్శ రూపరస గంధములు ప్రకాశములు ఇంద్రియముల నుండి ఇంద్రియ ప్రకాశములు వస్తాయి చూపు అనే ఇంద్రియము నుండి రూపజ్ఞానము అనే ప్రకాశం వస్తుంది చెవి అనే ఇంద్రియము నుండి శబ్దజ్ఞానము అనే ప్రకాశం వస్తుంది ఆ ప్రకాశములకు దేవతలు అని పేరు దేవేభ్యో లోకాహ ఆ ప్రకాశములో నుండియే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి అని ఆ విధంగా చెప్పారు ఆ పదములకు అర్థం నేను ఇంకొకసారి వెరిఫై చేసి చెప్తాను అంటే సరిపడింది బానే ఉంది ఓకే సుశుప్తి కాలే చ పరేణ బ్రహ్మణ జీవ ఏకతాంగతి ఇది సుషుప్తి నుంచి బయటకు వచ్చేటువంటి ప్రక్రియ అలా ఉండదు సుషుప్తిలోకి వెళ్ళేప్పుడు ఎలా ఉంటుంది ఈ ఇంద్రియ జ్ఞానములన్నింటినీ తనలోకి విలీనం చేసుకుని ఆ జీవుడు పరమాత్మలో విలీనమైపోయి ఉంటాడు పరమాత్మలో ఐక్యమై ఉంటాడు పరస్మాచ్య బ్రహ్మణ ప్రాణాధికం జగత్తు జాయతే ఇది వేదాంత మర్యాద అవునా వేదాంతముల యొక్క మర్యాద అంటే వాళ్ళ యొక్క స్కీమ్ ఎలా ఉంటుందంటే జగత్తు ప్రాణాధికం ఇంద్రియములు పుట్టి తర్వాత ప్రాణం అంటే ఇంద్రియం ఇంద్రియము వచ్చి తర్వాత జగత్తు వస్తుంది ఇంద్రియం రాకుండా జగత్తు రాదు కాబట్టి మీకు పరమాత్మ నుండి ఇంద్రియం వస్తుంది ఎక్కడైనా అలాగే వస్తుంది సో ఈ పురుష సూక్తం ఇత్యాది స్థానాల్లో స్థానాల్లో కూడా చెక్ నేత్రేంద్రియము పుట్టాను చె చెవి పుట్టాను ఇంద్రియాలు పుట్టాయి ఇంద్రియాలు పుట్టాకనే జగత్తు పుట్టింది మీ అనుభవం కూడా అలాగే ఉంటుంది మీరు చూసుకోండి మీరు నిద్ర లేచిన వెంటనే ముందు ఇంద్రియములు ప్రకటమవుతాయి అంటే స్పర్శేంద్రియం తెలుస్తుంది స్పర్శేంద్రియం తెలియగానే దుప్పటీను ఎయిర్ కండిషనర్ ఉంటే ఎయిర్ కండిషనర్ ఉన్నాయని తెలుస్తుంది ముందు స్పర్శేంద్రియం అనుభవానికి రావాలి స్పర్శేంద్రియం రాలేదనుకోండి ఇది ఇప్పటికీ తెలియదు మేమీ తెలియదు అలాగే ముక్కు వస్తుంది ఆ తర్వాత కాఫీ వాసన వస్తుంది ఆ రకంగా ముందు ఇంద్రియం వచ్చి తర్వాతనే జగత్తు వస్తుంది అది ఆ ఇంద్రియములు వస్తున్నాయి ఇంద్రియముల ద్వారా జగత్తు ప్రకటమవుతుంది ఎక్కడి నుంచి పరమాత్మ నుండి పరమాత్మ నుండి ఇంద్రియముల ద్వారా జగత్తు ప్రకటమవుతుంది అది దీన్నే పురాణ శైలిలో చెప్పాలంటే శ్రీ మహావిష్ణువు ఆయన పరమాత్మ ఆయన నుండి బ్రహ్మదేవుడు ప్రకటమవుతాడు అంటే ముఖ్య ప్రాణుడు ఆయన ఆయన నుంచి ఇంద్రుడు అగ్ని వరుణుడు వీళ్ళందరూ ప్రకటమవుతారు అంటే వాళ్ళు ఇంద్రియాధిదేవతలు అప్పుడు జగత్తు సృష్టింపబడుతుంది సరిగ్గా ఈ అధ్యాత్మం ఉన్నదాన్ని ఆ సింబాలిక్గా పెట్టుకుని మీరు అభేద అధిభూతంగా చెప్తారు అది పురాణ శైలి తత్వం ఇలాగే ఉంటుంది వేదాంతుల దగ్గర ఈ పురాణ శైలి పక్కన పెడతారు వేదాంత మర్యాద వేదాంతంలో బోధించే ప్రక్రియ అలా ఉన్నది కాబట్టి ఇక్కడ జీవ ఉంది కానీ జీవ యొక్క ప్రయోజనం ఏమిటి అన్య ఆ పరమాత్మయే జీవ యొక్క ప్రయోజనమే తస్మా అయ్య జీవస్ నిస్సం నిస్సంబోధత స్వచ్ఛతూ స్వాపహ ఉపాధిజనిత విశేష విజ్ఞానరహిం స్వూపం ఎ్రంశ్రూప ఆగమనం సహ అత్ర పరమాత్మా వేదితవ్యత శ్రావిత ఇది గమ్యతే ఈ విషయం మనకి స్పష్టమవుతోంది ఈ మొత్తం ప్రకరణాన్ని బట్టి ఒక విషయం స్పష్టమవుతోంది ఏమిటంటే అది ఈ ఈ అధికరణంలో పరమాత్మనే మనం తెలుసుకోవాలని చెప్పినారు సవై వేదితవ్యూట్టి తెలుసుకోవలసింది జీవుడు కాదు పరమాత్మే ఏమి ఎవడండి పరమాత్మ అంటే ఎత్ర అస్య జీవస్య స్వాప ఏ పరమాత్మ ఏందైతే ఈ జీవుడు నిద్రపోతాడో పరమాత్మలో నిద్రపోతాడు జీవుడు అంచేతనే ఈ ఈ రకమైన ప్రశ్నలు సమాధానాలని నేను ఎప్పుడూ ఖండిస్తూ వచ్చాను ఏమిటి ఇప్పుడు తల్లిగారు స్వర్గస్థులయ్యారు తల్లిగారు ప్రాణం విడిచిపెట్టారు అక్కడికి వెళ్ళారు చూడండి ఎక్కడికి వెళ్ళారు పరమేశ్వరులోకి వెళ్ళారు అది సమాధానం అది వేదాంత మర్యాద అలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళారంటే స్వర్గానికి వెళ్ళారంటారా నరకానికి వెళ్ళారంటారా అని వీడు డౌట్ అక్కడ ఆ ప్రయాగలోనో బయలోనో పురోహితులు ఉంటాడు వాడేమంటాడు ఆ వై దగ్గర ఉన్నారు అంటాడు వై దగ్గర ఉన్నారు ఇప్పుడు మనం సెటిల్ చేయొచ్చు ఇటు ఇటు నరకం అటు వెళ్తే స్వర్గం మనం సెటిల్ చేయొచ్చు ఎలా సెటిల్ చేయాలి వీడు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి యాక్షస్ అక్కడ కలపడానికి వెళ్ళాడు వీటి చేత ఇంకో ముప్పై వేలు ఇంకేదో చేయించి ఇప్పుడు స్వర్గానికి వెళ్తున్నారని చెప్పేసి సంతృప్తి కలిగించి ఒకప్పుడు హీ మే బీ బ్లఫింగ్ ఆబ్వియస్లీ హీస్ జస్ట్ బ్లఫింగ్ ఆర్ సమ్టైమ్స్ హీ మే బిలీవ్ విత్ హింస ఇన్ ఐదర్ కేస్ ఈ ఎంటైర్ అప్రోచ్ చేసినాం మీరు కర్మ చేయండి కర్మ చేయ కర్మ గురించి నేను ఆ కర్మ వెనకాల ఉండేటువంటి ఆ భావాజాలం ఉన్నదే అదంతా కూడా తప్పుగా ఉంది సరిగ్గా లేదు అది నేను లేదు అంజేతనే వీళ్ళు చేయడం కూడా మానేశారు ఎందుకంటే అది ఎవరిని కన్విన్స్ చేసే వీళ్ళు లేదు కన్విన్స్డ్ బై దాట్ అంజేతనే అది క్రమంగా ద్విండిగా ఉంటుంది పోల్లండి కాబట్టి ఎక్కడున్నారు అమ్మగారు స్వర్గస్సులు ఏయారు ఎక్కడున్నారు పరమే పరమాత్మ నుంచి వచ్చారు పరమాత్మలోకి వెళ్ళిపోతారు లేదండి మరణంలో అలా చెప్పుకోవడానికి సమస్య ఏముందండి నిద్రయే అలా ఉన్నప్పుడు కాబట్టి నేను నిద్రలో పరమాత్మలోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ నిద్రలోంచి పరమాత్మ నుంచి నేను బయటకు వస్తున్నాను అంటే ఏమైపోయిందో తెలిసినా మీరు నిద్రపోయిన ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ మీరు ఈశ్వరుల్లో ధ్యానం చేసినట్టు అవుతుంది ఇట్ ఈస్ లైన్వి వ్యాలెంట్ టు మెడిటేషన్ అలా నిద్రపోయాను ఏమీ కాలేదు మళ్ళీ నిద్రలేచాను అన్నట్టుగా శూన్యం కింద భావన చేస్తే ఏమీ ఉపకారము ఉండదు చూడండి ఎత్ర అస్య జీవస్య స్వాప నిద్ర ఆ నిద్ర ఎలా ఉంటుంది నిస్సంబోధత స్వచ్ఛతారూప నిస్సంబోధత అంటే విశేష జ్ఞానం ఏమీ ఉండదు నేను ఫలానా నాకి తెలుసు నాకు తెలుసు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా ఇవే జాగ్రత్త వ్యవస్థలో ఆ విశేష విజ్ఞానం ఏది ఉండదు తర్వాత స్వచ్ఛత అంటే స్వచ్ఛత అంటే రాగద్వేషాది మాలిన్యము లేమే ఉండదు అసలు విక్షేపమనే మాలిన్యమే ఉండదు మనస్సు పరి పరి విధాల పోతూ ఉండడమే ఒక మాలిన్యం అది కూడా ఉండదు అది ఆ జీవుని యొక్క రూపము ఆ నిద్రావస్థలో ఆ రూపము కలిగిన జీవుడు ఎక్కడ నిద్రిస్తున్నాడు అంటే ఆ తర్వాత ఆ జీవుని యొక్క స్వరూపం ఏమిటి అప్పుడు పరమాత్మలో నిద్రిస్తున్నాడు సరే వాటి శ్రీ జీవాసు స్వరూప ఉపాధి జనిత విశేష విజ్ఞానరహితం స్వరూపం ఉపాధిని బట్టి ఒక విశేష విజ్ఞానం వస్తుంది వారికి దేహేంద్రియాదులతో మమేకమై ఇదో ఇది జగత్తు ఇది ఇల్లు ఇది వాకిలి అనే విశేష విజ్ఞానంలో ఉంటాడు అప్పుడు వీడు చెప్పే దేవుడు కూడా ఆ విశేష విజ్ఞానంలో భాగంగా ఉంటాడు వీడికంటే భిన్నంగా ఉంటాడు వీడి ముందు ఉపాధి ఉండాలి అప్పుడే వీడికంటే భిన్నంగా దేవుడు ఉంటాడు ఆ దేవుడి ఇలాగా అలాగా అని కూడా పైగా కాబట్టి ఆ ఉపాధి వల్ల పుట్టేటువంటి విశేష విజ్ఞానం ఏదైతే ఉండదో అటువంటి విశేష విజ్ఞానము లేనిది వీడి స్వరూపము ఆకాశము వంటిది అది ఎలా ఉంటుందో చెప్పలేరు దాంట్లో ఏం మాత్రమే చెప్పగలరు అటువంటి స్వరూపము కలిగినవాడు జీవుడు అది ఎక్కడ నిద్రపోయాడు అన్నదానికి ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వచ్చాడు యత తద్భ్రంశరూపం ఆగమనం అహ రావడం అంటే ఏమిటి అదిగో ఆ స్వరూపం నుంచి జారిపోవడమే వచ్చుతానగా వీడు జారిపోవాలి ఆ విశేష విజ్ఞానంలోకి జారిపోవాలంటే ఆత్మలోంచి మనస్సులోకి వచ్చేయాలి వీడు అప్పుడే జీవుడు అవుతాడు ఎంత జీవుడే కాడు వీడు కాబట్టి అటువంటి భ్రంశము జారిపోవుట అంచేతే దేవుడికి అచ్యుతుడు అని పేరు అచ్యూతుడు అంటే జారిపోనివాడు జారిపోయిన వాడు జీవుడు జారిపోనివాడు దేవుడు అటువంటి పరమాత్మను మనం తెలుసుకోవాలి అని వాక్యానికి అర్థం అది అపిచ ఏవమేకే శాఖినహ అక్కడ ఈ అభిప్రాయం చెప్పడం అయిపోయింది ఏ అపి చైవమేకే అని ఇదే విషయాన్ని కొంతమంది ఇతర వేదశాఖలధ్యయనం చేసే వారు కూడా చెప్తున్నారు ఇది కౌశీతకి ఛాంద్రోగ్య శాఖ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు అంటున్నారు ఛాందోగ్య బృహదారణ్యత ఏవం ఏకే శాఖినహ ఎవరు వాళ్ళు వాద్యసనేయిన వాద్యసనేయు శాఖ అంటే బృహదారుణ యొక్క ఉపనిషత్ అంటే మనమే మనం చదువుతున్న పాఠమైనది మనమే వాద్యసనేయులం మనం కూడా దీన్నే మనం చదువుతున్నాము ఎలాగా అస్మిన్నేవా బాలాఖ్యజాతశత్రు సంవాదే పైగా ఇదే ఈ సంవాదమే బృహదారంగకల్లో కూడా కౌశీకలోనూ ఉంది బృహదారంగకం అక్కడ కూడా ఎలా చదువుతున్నారంటే వీళ్ళు స్పష్టం అక్కడ ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది ఏమనంటే విజ్ఞానమయ శబ్దేనా జీవం ఆమ్నాయా తద్వ్యతిరిక్తం పరమాత్మానమామనంతి ఇప్పుడు విజ్ఞానమయ శబ్దాన్ని ప్రయోగిస్తారు అక్కడ వాటి జీవుడని ఒక తత్వాన్ని చెప్తారు చెప్పి ఈ జీవతత్వము కంటే విలక్షణంగా ఇంకో తత్వాన్ని చెప్తారు పరమాత్మ అనే తత్వాన్ని చెప్తారు భేదం కాదు విలక్షణం ఈ లక్షణాలు తీసేస్తే ఇదే అది అవుతుంది ఆ లక్షణాలు పెడితే అది ఇది అవుతుంది దాన్ని విలక్షణము భిన్నం అంటే ఇది అది కాదు అది ఇది కాదు అది భిన్నం కాబట్టి భిన్నమైన తత్వం అని చెప్పరు విజ్ఞానమైన చేసి స్పష్టంగా జీవుణ్ణి నిర్దేశించి ఇంకొక తత్వాన్ని అక్కడ చెప్తున్నారు పరమాత్మ తత్వాన్ని ఇది చెప్తున్నారు అది ఇది చెప్తున్నారు దీనికి దానికి లక్షణాల్లో భేదం ఉంటుంది వ్యతిరిక్తంగా ఉంటాయి ఆ భేదము ఉపాధిని బట్టి వస్తుంది అలాగే సెటిల్ చేస్తారు అది ఎలా చెప్పారంటే యే స విజ్ఞానమయ పురుష తదాభూత్ కుత ఏ తదాగా ఇది ప్రశ్నే ఈ విజ్ఞానమయ పురుషుడు ఉన్నాడే అని జీవుణ్ణి చెప్పాడు వీడు ఎక్కడుండెను నిద్రావస్థయుడు ఎక్కడి నుంచి వచ్చాను అని ఎక్కడున్నాడో అక్కడి నుంచే వచ్చాడో అది ఒకటి అది పరమాత్మ ఈ విజ్ఞానమయుడు ఆ పరమాత్మ అక్కడ ఉన్నాడో అక్కడి నుంచి వచ్చాడు ప్రశ్నకి సమాధానం కూడా పెట్టుకోండి కాబట్టి రెండు తత్వాలను అక్కడ ముందు ప్ర ప్రతివచనే ప్రతివచనే ఇంకా మళ్ళీ ప్రతివచనం దగ్గరికి సమాధానం దగ్గరికి రండి హృదయ ఆకాశే ఇది ఈ హృదయము లోపల ఆకాశము గలదు అంటే చిరాకాశము అది పరమాత్మ దాని ఎందు వీడు విలీనమై నిద్రిస్తున్నాడు అని సమాధానం చెప్పారు ఇక్కడ ఆకాశం అంటే భూతాకాశం కాదు పరమాత్మ అనర్థం ఆకాశ శబ్దశ్చ పరమాత్మని ప్రయుక్త సో ఆకాశము అనే శబ్దాన్ని పరమాత్మ అనే అర్థంలో ప్రయోగిస్తూ ఉంటారు డహరోస్మిన్నంతరాకాశాల్లోక్యంలో ఆకాశ శబ్దాన్ని హృదయంలో ఉన్న ఆకాశము అంటే అది పోయిటిక్ గా చెప్పారు పరమాత్మయేది అది కాదు అలా పొజిటిక్గా చెప్పారు అది ఎలాంటిదంటే ఓ మల్టీ మిలియన్ ఆయర్ కోటీశ్వరుని ఆయన ఈ మొత్తం ప్రపంచంలోనల్లా ఎక్కువ డబ్బు ఉన్నవాడు అండి పాప ఆయన దగ్గర ఎక్కువ డబ్బు ఉందని మీరు అనుకోండి కొద్దిపాటి డబ్బు ఉంది అని అన్నారు అంటే అప్పుడు ఆ కొద్దిపాటి డబ్బుకు అర్థం ఏంటో తెలిసినా కోట్లు కోట్లు కోట్లు అని అలాగే ఈ హృదయంలో ఒక ఆకాశం ఉందిరా ఆకాశం ఎంత ఉంటుంది అల్పంగా ఉంటుంది కానీ ఈ ముల్లోకాలు దాంట్లోనే ఉంటాయి సుమా అని చెప్తారు పొయిటిక్ దీన్ని వ్యాజస్థుతి అంటారు అంటే అల్పమని చెప్తూ అధికమని చెప్పడం అనమాట ఆ పొయిటిక్ ఇంప్రెషన్ కోసం అలా సర్వ ఏతే ఆత్మనోరంతి ఇది ఉపాధి ఉపాధిమతాం ఆత్మనా అన్యత్యుచ్చరణం ఆమనంత పరమాత్మానమే కారణత్వ ఆమనంతి గమ్యతే చూడండి ఈ సర్వలోకములు కూడా ఈ ఆత్మ నుండియే పైకి వచ్చినాయి ఎలా అయితే మహా మహాగ్ని నుండి నిపురములు పైకి వస్తాయో ఆ ఊర్ణాభి నుండి ఇదంతా ఎలా అయితే పైకి వస్తుందో రెండు దృష్టాంతాలు ఇచ్చారు అక్కడ మన బృహదార్ యోగంలో అదేవిధంగా ఈ ఆత్మ నుండి ఈ సకల లోకంలో ఆవిర్భవించినవి అని చెప్పి దాని ద్వారా ఆ ఆత్మ పరమాత్మయే ఖచ్చితంగా చెప్పడమైనది ఎందుకంటే అన్ని లోకాలు ఎక్కడి నుంచి వచ్చేయో పరమాత్మ అది పరమాత్మకి ఫిక్స్డ్ ఫిక్స్డ్ క్యారెక్టర్ అది కాబట్టి అది పరమాత్మగానే నిర్దేశింపబడింది కాబట్టి ఆ పరమాత్మలో విలీనమైపోతాడు ఆ పరమాత్మ నుంచి ఉపాధి కారణంగా బయటకు భిన్నంగా కనపడ్డా వారి స్వరూపం పరమాత్మయే అని నిరూపించటం కోసమని జీవ పరామర్శ చేస్తారు తప్ప ఆ జీవుడికి ఒక పెద్ద క్లోకోహటి పెట్టి వీడిని పూజించుకుంటారా వీడే సత్యందా అని చెప్పడం కోసం జీవ పరామర్శ ఎన్నడూ చెయ్యరు జీవుడు గురించి చెప్పడం అనవసరం ఈ జీవుడు ఈ కుళ్ళు భూమిడిగాయ గురించి చెప్పి ఉపయోగం లేదు ఎవరు చెప్తారు జీవుడి గురించి ఏమంటే ఈ పూర్వజన్మ ఎందుకురా పూర్వజన్మ నీకు ఏం చేసుకుంటావు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను ఎందుకు నీకు పరజన్మ నువ్వు చచ్చిపోవు నీకు పరజన్మ లేదు ఎందుకు ఏం చేసుకుంటావు ఈ జీవుడి గురించి వ్యాఖ్యానం ఏం చేసుకుంటావు ఏదైనా పరమాత్మ గురించి నువ్వు అడుగు చెప్తా అందం సందర్భం జీవ పరామర్శ చేసేది కూడా ఆ జీవుని యొక్క యథార్థ స్వరూపం పరమాత్మ అని చెప్పడం కోసమే చేస్తారు తప్ప ఆ జీవుణ్ణి జీవుడిగా నిలబెట్టడం కోసం చెయ్యరు అన్యార్థం తుమిని అని ఒక అద్భుతమైన ప్రిన్సిపుల్ను ఒకటి ఇక్కడ చెప్పారు ఉపనిషత్తులలో జీవుడు గురించి ఇప్పుడు గరుడ పురాణంలో జీవుడు గురించి చెప్తారంటారు గరుడు పురాణంలో జీవుడి గురించి ఎలా చెప్తారు ఆ జీవుడు జీవుడు ఇటు వెళ్తాడు అటు వెళ్తాడు ఇటు వస్తాడు అటు వస్తాడు అందుకోసమే చెప్తారా ఏమో నాకు తెలియదు నేను మాత్రం ఈ పురాణాలన్నీ చూశానా అందుకోసమే చెప్పాడని వీళ్ళందరూ అనుకుంటున్నారో అది తప్పు అందుకోసం చెప్పరు జీవుణ్ణి పరామర్శ చేసి వాడి చుట్టూ కొంత నాటకం చేసి రాక్ష కొంత అలంకారాలు ఇవే చేసి ఆఖరిని ఆ జీవుణ్ణి పరమాత్మలో కోసమే పరామర్శ చేస్తారు అది ఆచార్యుని యొక్క సిద్ధాంతం ఈ జైమిని అంటే పూర్వమీమాంస జైమిని కాదు ఇంకో జైమిని అద్వైత జైమిని కాబట్టి పరమాత్మనే కారణముగా చెప్తున్నారు అందుకోసమే జీవపరామర్శ చేసినారు అని మనకి స్పష్టమైపోతోంది ప్రాణ నిరాకరణశ్యాపి సుషుప్త పురుషోత్పనైన ప్రాణాదివ్యతిరిక్తోపదేశ అభ్యుస్తయ కొంతమంది ఎనర్జీ పీపుల్ ఉంటారు ఎనర్జీ ఒక ఆయన ఉండేవారు మెహేదీపట్నంలో ఇప్పుడు ఆయన స్వర్గానికి వెళ్ళారు ఆయన నాతో అనేవారు మీ వేదాంతం అంతా ఒప్పుకుంటాను నేను ఆ బ్రహ్మం తీసేసి ఎనర్జీ అని పెట్టుకో అది నువ్వు పెట్టేసుకుంటే నేనంతా ఒప్పుకుంటాను సరే అలాగే నేను అలాగే అనేవాడు మళ్ళీ నేను మెహదీపట్నం వెళ్ళేప్పుడు నువ్వు బ్రహ్మం తీసే ఎనర్జీ అని పెట్టేవా అని మళ్ళీ నేను ఇలా తీసేవారు ఆఖరికి ఆయనే బ్రహ్మను పెట్టుకున్నట్టుగా నాకు లీలగా గుర్తొస్తుంది తర్వాత ఆయన దేహత్యాగం చేశారు ఇంక ఇప్పుడు నేను మెహదీపట్నం వెళ్ళినా నన్ను అడిగేవాడు ఎవడు లేడు అక్కడ ఆయన దేహత్యాగం చేశారు కాబట్టి కొంతమంది ఎనర్జీ పీపుల్ ఉంటారు ఆ ఎనర్జీయే బ్రహ్మ ఎనర్జీ బ్రహ్మలాయ్యాడు వీళ్ళు నిద్రపోతున్నాడు ఎనర్జీ ఉందా ఎనర్జీ ప్రాణం ఉందిగా కానీ పిలిస్తే వాడు ఆ పిలిచేడనే సంగతి కూడా తెలియలేదు అంటే భోగ్యాన్ని ప్రకాశింపజేసే ఆ చైతన్యం లేదు ఆ చైతన్య లక్షణం లేదు ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీ ఏ మీరు అనుకోద్దు ఈ ఎనర్జీ కూడా ఆ వచ్చింది ఈ విజ్ఞానమయుడు బ్రహ్మ నుంచే వచ్చాడు కాబట్టి ప్రాణాన్ని కూడా నిరాకరణం చేసేసి ప్రాణం కంటే ఉత్తమమైనటువంటి పరమాత్మతత్వమే సత్యము చైతన్యమే సత్యము అని కూడా ఈ జీవ పరామర్శ ద్వారా మనకి తేలిపోయింది ఇది అభ్యుచ్చయము అంటే బోనస్ ఇస్ ఇది బోనస్ జీవుడు పరమాత్మలో విలీనమవుతాడు జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా నిలిచి ఉండడు అని నిరూపించటం అది పరమ తాత్పర్యం అందుకోసమే జీవు చేశారు పనిలో పనిగా ఈ ఎనర్జీ పీపుల్ను కూడా ఓ పట్టుపట్టేసి కూడా తోసిపారేయడం అన్నది అది అభ్యుచ్చయము ఈ ఎనర్జీ పీపులే శక్తి ఉపాసన అంటారే వాళ్ళందరూ ఎనర్జీ పీపులే శివుడు శక్తి ఉంటే శక్తి శివుడి కంటే భిన్నముగా లేదు ప్రాణ మీ మీలోనే ఉన్నాడు శివుడు మీలోనే శక్తి కలదు శివుడు ఎవరు ఆ చైతన్యం శక్తి ఏమిటి ఇదిగో ప్రాణము ప్రాణము శక్తి ఈ శక్తి చైతన్యం నుంచి ఉద్భవిస్తుంది కాబట్టి ఈ శక్తి ఆ శివుడి కంటే భిన్నంగా లేదు అని తెలుసుకోవాల్సింది ఆ శివుడిని అలా పక్కన కూర్చోబెట్టండి మా శక్తులు ఎందు ఆయన కదలను కూడా కదలలేడు అని శంకరాచార్యులు చెప్పాడు ఏ శంకరాచార్యులు చెప్పాడు లేదా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శంకరాచార్యస్ వన్ ఆఫ్ దెమ్ సెడిట్ చెప్పలేదని నేను వన్ ఆఫ్ దెమ్ సెడిట్ అని ఇలా మొదలు కాబట్టి సుషుప్త పురుషుణ్ణి లేపగానే ప్రాణాన్ని పక్కన పెట్టిన టైం ఏది ఇంకా బ్రహ్మ రాకుండా వీడు నిద్ర లేపగాలే వాడు ఎవడే ఏం చేపడతారని అడిగాడు అంటే ప్రాణం చేయలేని పని వీడు చేశాడు ఏమిటి భోగ్యాన్ని ప్రకాశింపజేయుట తెలియక అనే పని నిద్రపోతున్నప్పుడు ప్రాణం చేయలేకపోయింది నిద్రలేస్తూనే వీడు జీవి విజ్ఞానముయుడు చేశాడండి కాబట్టి ప్రాణము కంటే సుపీరియర్ ఆ విజ్ఞానము ఇది వెళ్ళి పరబ్రహ్మలో విలీనం చేశారు అంటే ఇంక ప్రాణము కూడా విజ్ఞానం పరబ్రహ్మలో విలీనం అవుతుంది కాబట్టి ప్రాణాన్ని గురించి మీరు వేరే కౌంట్ పెట్టుకోవద్దు అనేది అది ఒక ఆజిలియరీ రిజల్ట్ వచ్చేసింది మనకి అది అబ్జెక్ట్ చేయము అంటే ఈ మొత్తం చర్చకి అది అడిషనల్ బెనిఫిట్ ఫర్ అస్ అని శంకర్లు అంటారు వాక్యాన్వయా బృదా రంజక ఉదారణ్యకై మైత్రేయీ బ్రాహ్మణే అధీయతే నవరే పచ్చుఃకామాయ ఇచ్చుపక్రమవారే సర్వస్ కామాయ అని మొత్తం ఆత్మనవరే దర్శన శ్రవణేన మత్స్య విజ్ఞాన ఇదం సర్వం విదితం ఇది ద్వితీయ మైత్రేయీ బ్రాహ్మణం నుంచి వచ్చింది ప్రథమ మైత్రేయీ బ్రాహ్మణం కాదు ఇది మొత్తానికి దానికి దీనికి సిమిలర్గానే ఉంటుంది ఇది వాక్యాన్వయ ప్రకరణం మరితోదు ఓం పూర్ణ మధర్